స్తోత్రం నైనా పరిశుద్ధ మైమోన్నతట సలశక్తిమంతుట జీవంగల ప్రభానికి వందనాలు ప్రభా నిన్న నేడినంతరం ఏక రీతి గున్న తండ్రి నీకు వందనాలు ప్రభ మాకు అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం తోడే నడిపించే విజయాన్ని దయచేయండి తండ్రి నీకే స్తోత్రం రానిబిడి తొందరగా నడిపించే వాళ్ళకున్న ఆటంకాలని తొలగించండి ఏసు ప్రభానికి వందనాలు ప్రభావ ఏసు ప్రభా మీటింగ్ లో మీతో విజయాన్ని దయచేసి పాటల ద్వారా మీరు మై పొందండి వాక్య చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా వాక్య చెత్త మా జీవితాన్ని సరిచేయండి ప్రభావ ఇంకా ఏసు కృష్ణ నీకు లోపలి నీకు లోపడ జీవితం మాకు దయచేయండి దేవా మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి తండ్రిని రాకడకు మధ్య పరిశుద్ధంగా జీవించాలా ఏసు ప్రభ మీరే సహాయం చేయండి తండ్రినికే వందనాలు ప్రభావ మీరే కార్యం జరిగించి నేను ఆమెనుకే మాయమ తెచ్చుకోమని ఏ స్నాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె శష లేకరీ ప్రభు అమారానా పభుతా ప్యారూ హాలూ హూ ప్రాధనా ఊర లేకరీ వినతి ధార్ధనా ఊర లేకరీ ప్రభు అ మహా దా పభునా మహా ద ప్యారూ హ ఈ సమయం ఇచ్చినటువంటి క్యాథరిన్ సిస్టర్ కి వందనాలు దేవుడికి మహిమ కలుగుని గాక ఒక చిన్న ప్రార్థన తోటి మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం పరిశుద్ధుడా మహాగణుడా సర్వోన్నతుడ భూమి అంతటికీ సమాధానకర్తమైన ఎస్సే నీకు వందనాలు ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ మా యొక్క మనోనతను వెలిగించి నీ యొక్క వాక్య సత్యం నడిపించండి మనసులకు హత్తుకునే వాక్యం మాకు దయచేయండి మా ప్రవర్తన అంతటినీ మేము సరి నీ యొక్క సన్నిధిలో ప్రభ పరిశుద్ధంగా నుండుటకు నడిపించమని రాని బిడ్లందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఏసే శక్తి కలిగినామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ధ్యానము మనము జక్కర్యా యాజి ప్రవర్చన జక్కర్యా అనే యాజి యాజి అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన ధూపం వేసే ఒక యాజకుడు యాజి అంటాం మా బైబిల్ భాషలో ప్రార్థన ధూపం మాత్రమే వేస్తాడు ఈయన బలు ప్రార్థన ప్రభు మందిరంలో ధూపం వేసే వ్యక్తి ఈ దూపం వేసే వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంటది ఒక్కొక్క కాలము ఒక్కొక్క వ్యక్తి ఉంటడమాట మందిరంలో ఆయన టైం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఈ ఒక రెండు నెలలు మూడు నెలలు చర్చిలోనే ఉండటం మందిరంలోనే నివసించటం ఈ రకంగా మనము ఆ లూకాసువార్తలో మొదటి అధ్యాయం లూకాసువార్తలోని ఆ మొదటి అధ్యాయంని ఒకసారి చూసుకున్నాం జక్కరియా యొక్క ప్రవచనం విషయంలో మనం ధ్యానిస్తున్నాం జకర్య తన మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఒకసారి జెకర్యా తన శాఖ క్రమం ప్రకారము దేవుని ఎదుట యాజిగా సేవ ఉన్నప్పుడు యాజి ధర్మ ప్రకారము ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటానికి చీట్లు వేయడం వల్ల అతనికి వంతు వచ్చింది ధూప సమర్పణ సమయంలో ప్రజానీకమంతా బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు అప్పుడు ప్రభువు యొక్క దేవదూత ఒక్కడు ధూప వేదిక కుడి వైపున నిలిచుండి అతనికి కనబడ్డాడు ఎక్కడి అతని చూసి కంగారు పడి భయాక్రాంతుడయ్యాడు నిత్యం ప్రభు సాన్నిధిలో యాజక ధర్మం జరిగిస్తున్నటువంటి ఒక యాజి ధూపము దేవుడికి ప్రతిష్ఠితగా సమర్పిస్తున్న ఒక యాజి దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు భయాక్రాంతుడయ్యాడు మనము గొలలను గురించి చూస్తాం ఏసు ప్రభు టైంలో గొల్లలకు దూత కనబడినప్పుడు భయపడ్డారు మరియా కూడా దయాప్రాప్తురాల నీకు శుభం అన్నప్పుడు కొద్దిగా కలవరబడింది దేవుని దూత ప్రత్యక్షమైతేనే కలవరపడితే రేపు దేవుడే నిజంగా ప్రత్యక్షమైనప్పుడు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి సో ఇక్కడ మనమేం గమనిస్తున్నాము జకర్యా ఒక యాజి ఆయన భార్య ఎలిజబెత్ వీళ్ళు చాలా ముసలి వయస్సులో ఉన్నటువంటి వృద్ధ దంపతులు ఎలిజబెత్ ఏమో ఇంట్లో ఉంది జక్కర్యానేమో మందిరంలో ఉండిపోయినాడు సేవ చేస్తున్నాడు ఆ క్రమంలో ఆయనకు దూత ప్రత్యక్షమై భయపడకు నీ ప్రార్థన వినబడింది మరి ముసలి వాళ్ళు పిల్లలు లేరు దేవుని సేవా క్రమంలో తప్పనిసరిగా క్రమం పాటిస్తున్న వ్యక్తి అని ఏం మొరపెట్టుకుని ఉంటాడో మనకు తెలియదు పిల్లలు కావాలనేది అడగడు ఇంకా ఎందుకంటే ముసలి వయసు అని తెలుసు మనకు అలాంటి ముసలి వయసులో ఉన్న వ్యక్తి ప్రార్థన చేసిండు ఆ ప్రార్థన వినపడింది అంటున్నాడు దేవుడు ఆ దూత చెప్పిన మాట ఏంటి నీ ప్రార్థన వినపడింది నీ భార్య ఎలిజబెత్ కొడుకును అతనికి యోహాను అని నామకరణం చేస్తావు నీవు సంతోషిస్తావు ఉల్లాసంతో ఉప్పొంగిపోతావు అతని పుట్టుక కారణంగా అనేకులకు ఆనందం కలుగుతుంది యోహాను ప్రవక్తగా ఈ యుగానికి ఆఖరి ప్రవర్తగా దేవుడే డిక్లేర్ చేసిండు మనం కింద గమనిస్తాం ఆయన పుట్టినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది నువ్వు ఉల్లాసంతో ఉప్పొంగిపోతావు ఎందుకంటే అతడు ప్రజల దృష్టిలో గొప్పవాడవుతాడు రాక్షసం కానీ మద్యం కానీ త్రాగడు తల్లి గర్భాన పుట్టినప్పటి నుంచి అతడు దేవుని పవిత్రాత్మతో నిండి ఉంటాడు ఇస్రాయల్ ప్రజలలో అనేకులు వారి ప్రభువైన దేవుని వైపునకు త్రిప్పుతాడు ఒక సేవకుని వర్క్ని దేవుడు అక్కడ కనిపిస్తుందనమాట వాక్యం ద్వారా ఒక సేవకుడుగా దేవుని యొక్క మార్గంను సరాళం చేటుకు పంపబడిన ఒక ప్రవక్తగా యోహానుని వర్ణిస్తున్నాడు అక్కడ దేవదూత ఒక సేవకుడిగా దేవుని వైపునకు అనేకులను మరలించే ఒక గొప్ప ప్రవక్తైన గొప్ప ప్రవక్తగా జన్మించిండు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు పరిశుద్ధాత్మ తండ్రి హృదయాలను తమ తమ సంతానం వైపుకు అవిధేయులను న్యాయవంతుల జ్ఞానానికి త్రిప్పడానికి తద్వారా ప్రభువు కోసం తయారైన జనాన్ని సిద్ధం చేయటానికి అతడు ఏలియా మనసుతో బల ప్రభావాలతో ప్రభువు కంటే ముందుగా వస్తాడు వ్యూహాను గురించిన ప్రవచన ఇది గురించిన ప్రవచన ఇంకా పుట్టలేదు పుట్టక మునిపే దేవదూత ప్రత్యక్షమే చెప్పిన ప్రవచనం ఇది ముసలి వయసులో ఉన్నటువంటి జకర్యా మామూలుగానే వట్టి ధూపం వేసే వ్యక్తి అక్కడ కాబట్టి ఎప్పుడు చూడని దేవదూత కనబడటం ఆయన భయపడిపోవటం ఇది ఎలా తెలుసుకోగలను అని క్వశ్చన్ చేస్తున్నాడు దేవదూతని ఇవన్నీ చెప్తున్నా బానే ఉంది ఇది ఎలా చూడగలను నేను దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి నేను ముసలివాణ్ణి కదా భార్య కూడా వయసు మళ్ళీంది కదా ఇదే క్వశ్చన్ మనకు అబ్రహాము షారా విషయంలో కనబడుతుంది నేను ముసలిదాని పండు ముసలిదాని స్త్రీ ధర్మం ముడిగిపోయిన దాన్ని ఇది ఎలా సంభవం ఇది ఎలా సంభవం దేవుడికి నచ్చని క్వశ్చన్ అదొక్కటే ఇది ఎట్లా పాసిబుల్ గాడ్ అని మనం చాలా విషయాలలో అనుకుంటూ ఉంటాం చాలా చాలా విషయాలలో అనుకుంటూ ఉంటాం కానీ దేవుడికి సమస్తము సాధ్యము అన్న యొక్క మనలో ఎప్పటికీ పర్మనెంట్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి దేవుడికి సమస్తము సాధ్యము ఎందుకంటే అసాధ్యము అని మన మనస్సు అంటున్నా కూడా మన అంతర్మనంలో అంతరాత్మ ఏం చెప్తుంది దిస్ ఈజ్ పాసిబుల్ టు గాడ్ సర్వం సృష్టిలో పాసిబుల్ చేయగలవాడు ఆయన ఒక్కడే ఎందుకంటే మాట చేత సృష్టినే చేసినవాడు సృష్టిని తారుమారు చేయటం అనకు ఒక లెక్క కాదు జకరి అడిగిన దేవదూత జవాబిస్తూ నేను గాబ్రియేల్ అను దేవుని సన్నిధానంలో నిలిచేవాడిని నీతో మాట్లాడటానికి ఈ శుభ నీకు తెలపటానికి పంపబడ్డాను ప్రవచన ప్రకారము గబ్రియలు దూతటువంటి ప్రాఫెస్ ఏంటి నీకు ఒక కొడుకు పుడతాడు యోహాన్ అని పేరు అతడు దేవుడికి ముందుగా వస్తాడు ఆయన మార్గంను సరాళం చేస్తాడు తండ్రుల మనసులని పిల్లల వైపు అవిధేయుల మనసులని న్యాయవంతుల జ్ఞానానికి తిప్పడానికి ప్రభు కోసం తయారైన జనాన్ని సిద్ధం చేయటానికి దేవుని కోసం ఒక స్పెషల్ గ్రూప్ ని ప్రిపేర్ చేయటానికి వస్తున్నాడు ఒక స్పెషల్ గ్రూప్ జస్ట్ దేవుడు వస్తున్నాడు ఏసు ప్రభువు క్రొత్తగా ఈ భూమిదికి రాబోతున్నాడు అని చెప్పటం మాత్రమే కాదు ఆయన సేవలో అవిధేయులను న్యాయవంతుల జ్ఞానానికి త్రిప్పటానికి న్యాయవంతుల జ్ఞానాన్ని త్రిప్పటానికి మనం పదిహేడవ వచనం చూస్తాం మొదటి అధ్యాయము లోకాసువార్త పదిహేడవ అధ్యాయం వచనంలో అవిధేయులను న్యాయవంతుల జ్ఞానానికి త్రిప్పడానికి తద్వారా ప్రభు కోసం తయారైన జనాని సిద్ధపరచడానికి సిద్ధపరచటానికి ప్రిపేరింగ్ ఎ స్పెషల్ గ్రూప్ ఫార్ ద లాడ్ ఎ గ్రూప్ ఫార్ జీజస్ అందుకే ప్రభు కంటే ముందే బల ప్రభావాలతో కంటే ముందుగా వస్తాడు ఇతడికి ఏలియా వంటి మనస్సు ఉంటుందంట ఈయన ఏలియా కాదు కానీ ఏలియా వంటి మనస్సు కలిగిన బల ప్రభావాలతో ప్రభు కంటే ముందుగా వస్తున్నాడు దేవతతో ఇంత క్లారిటీ ఇచ్చినాక కూడా జక్కర్యాకు వచ్చిన డౌట్ ఏంటి ఇది ఎలా ఇది ఎలా తెలుసుకోవటం ముసల్వాణ్ణి కదా నేను అండ్ కామన్ మ్యాన్ గా ప్రభు సన్నిధిలో నిత్యం ధూప నైవేద్యాలతో సేవ చేసుకుంటున్న ఒక యాజీ ఒక పిచ్చి చిన్న అమాయకపు ప్రశ్న వేస్తున్నాడు ఇది ఎలా సాధ్యం నేను ఎలా గమనించాలి ఎందుకంటే నా భార్య కూడా ముసలిది కదా వయసు ఉడిగిన స్త్రీ కదా ఇలా సాధ్యం కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రభువుకి అన్ని సాధ్యమే అన్నీ సాధ్యమే నేను నా మాటలతో తగిన కాలంలో నెరవేర్తాయి కానీ నీ వాటిని నమ్మలేదు అంటాడు ప వచనంలో నేను గాబ్రియల్ దూతను ప్రభు సన్నిధిలో నిలబడేవాడిని నేను నీతో మాట్లాడటానికి ఈ శుభ వార్త నీకు తెలియజేయటానికి ఇప్పుడు మనం ప్రతి గమనిస్తున్నాం ట్వంటీ నవంబర్ నుంచి ట్వంటీ డిసెంబర్ వరకు అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అని క్రిస్మస్ సీజన్ అంటాం క్రిస్మస్కి ఒక సీజన్ అంటూ ఉండదు కదా క్రిస్మస్ అనేది క్రీస్తు యొక్క సంఘం మాస్ అంటే ఆరాధన క్రైస్తు యొక్క ఆరాధన అది పండగనే కాదు అసలు క్రీస్తుని గురించి ఆరాధించేది ప్రతి సారిడే మన చర్చిలో మాస్ అంటే ఆరాధనా క్రమం సంఘము యొక్క ఆరాధనా క్రమము క్రీస్తు కోసం అంటే మన సండే సర్వీస్ అని అర్థం క్రిస్మస్ క్రిస్మస్ అని దానిపైన బిజినెస్లు కోట్లలో జరుగుతుంటుంది ప్రపంచం అంతా ఎలాంటి దేశాన్ని కూడా మనం విడిచిపెట్టలేమట ప్రతి మూల మారుమూల ప్రపంచంలో క్రిస్మస్ సీజన్ క్రిస్మస్ సీజన్ అని మనం ఇళ్ళలో కూడా చిన్నప్పటి నుంచి అనుభవించిన ఫీలింగ్స్ ఏవి క్రిస్మస్ వస్తుంది అంటే అదొక పండగ వాతావరణం మనసంతా ఆనందం దానికోసం వన్ ఇయర్ వెయిట్ చేస్తాం ఈసారి క్రిస్మస్ కి ఇలా కానీ ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము ఏం గమనిస్తున్నాము నా మాటలు తగిన కాలంలో నెరవేర్తాయి కానీ నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరిగే వరకు నీవు మౌనంగా ఉంటావని చెప్తున్నాడు జక్కర్యాతో కాబట్టి యోహాను పుట్టే వరకు జకర్య ఇంకా మళ్ళీ మాట్లాడలేదు సైలెంట్ గా ఉండిపోయిండు ఇంటికి వచ్చేసిండు ఇంటికి వచ్చినాక ఆమె ఆయన ఏం గమనించిండు ఎలిజబెత్ ఆరు మాసాల గర్భిణి తర్వాత దేవాలయతోడు ఆలస్యం ఎందుకు అని చెప్పి జనాలు కూడా బయట ప్రార్థించే వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎందుకు ఏమైంది ఇక్కడ అయినా ఎందుకు లోపలు పోయి మళ్ళీ రాలేదు బయటికి అని జనాలు ఆశ్చర్యపడుతున్నారు బయట ఎదురు చూస్తున్నారు అతడు బయటికి వచ్చినప్పుడు వార్త మాట్లాడలేకపోయింది దేవుడి మాటని వెంటనే నమ్మడం అనేది మనం నేర్చుకోవాలా ఆయన మాట ఇచ్చిందంటే నెరవేర్చు దేవుడు దానికి ఇంకా వేరే ఎదురు ప్రశ్న లేదు కానీ ఇక్కడ దగ్గర చేసిన చిన్న ప్రశ్న ఇది ఎలా సాధ్యము నేను ఎలా గుర్తించాలి అనేసరికి దేవదోతే ఏమంటుంది నువ్వు అంత వరకు మౌనంగా ఉంటావు బాలుడు జన్మించినాకే నువ్వు మాట్లాడతావని అతడు బయటకు వచ్చినప్పుడు మాట్లాడలేకపోయినా కనుక అతనికి దర్శనం కలిగింది అని జనాలందరూ బయట కూర్చొని ఆలోచించసాగారు జక్కర్యాక లోపల దైవ దర్శనం జరిగింది మందిరంలో దైవ దర్శనం జరిగింది అందుకే అతడు సైగలు మాత్రమే చేస్తూ మూగా వాడుగా ఉన్నాడని జనాలు గ్రహించారంట అంటే ఆ రోజుల్లో ఇది కూడా తెలిసిన వారే ఉన్నారు అక్కడ మరీ తెలియని అమాయకులు కాదు మందిరంలో దైవ దర్శనం జరుగుతుందని దేవుడు మాట్లాడతాడని దేవుడి వాగ్దానాలు ప్రవచనాలు వినిపిస్తుంటాడని తెలుసు జనాలకి ఇగ్నోరెంట్ పీపుల్ కాదు వాళ్ళు జక్కరి అత ఏం జరిగిందో లోపల ఏం జరిగి ఉంటుందో బయట ఊహించుకున్నారు వీళ్ళు ఇతనికి దైవ దర్శనం జరిగింది కాబట్టే అతడు ఏం మాట్లాడలేకపోయిండు ఆయన సేవ ముగిసిపోయింది ఇంటికి అతని భార్య ఎలిజబెత్ గర్భవతి ఐదు నెలల పాటు అమని ఇతరులకు కనిపించకుండా ఉండిపోయింది మనం అవన్నీ తెలుసు ఎందుకంటే ఆమె ముసలి వయసులో గర్భం ధరించడం కొంచెం ఆమెకు సిగ్గు అనిపిస్తోంది మనం చారా విషయంలో కూడా ఇదే గమనించడం కొంచెం సిగ్గుపడింది ఈ వయసులో నాకేంటి అని అది స్త్రీ ధర్మం ముడిగిపోయిన తర్వాత జరిగిందంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కార్యము దానికి మనము సిగ్గుపడవలసిన పని లేదని అక్కడ మనకు ఎలిజబెత్ గమనిస్తే అర్థమవుతుంది ఆమె సిగ్గుపడకూడదు కానీ ఆమె ఆరు నెలలు తల తల దాచుకుందంట మూలకు ఆ తర్వాత ఆమె ఆరు నెలలప్పుడు ప్రభువు దూత గ్యాబ్రియల్ దూత గలీలో గలిలో నజరేతు గ్రామానికి మనం అప్పుడు గమనిస్తాం మనకు అందరు తెలిసింది ఏంటి మరియమ్మను దర్శించింది దూత ముందు ఆరు ముందేమో జక్కర్యాన్ దర్శిస్తే ఆరు తర్వాత మరియమ్మను దర్శించింది కన్య అయిన మరియమ్మని మనుషుల మధ్య నా అవమానాన్ని ప్రభు తీసివేశాడు ఈ రోజులో నన్ను దయచూచి విధంగా నా పట్ల వ్యవహరించాడని ఎలిజబెత్ అంటుంటే ఆరో నెలలో వచ్చినప్పుడు గలిలే గలిలీ ప్రాంతంలోని ఒక ఊర్లో ఆల్రెడీ ప్రధానం చేయబడిన యోసేపు యోసేపుకు భార్యగా నిర్ణయించబడిన మర్యని దర్శించింది దూత ఆమెనేమంటుంది దయాప్రాప్తురాల నీకు శుభము నీకు శుభము నీవు దయ పొందిన దానవు మనకు అందరికి తెలిసిందే క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఖచ్చితంగా మనం వినిపించే మాట ఇది దయా ప్రాప్తురాలివి నీకు శుభము అని చెప్పింది అక్కడ మనం ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే ఈ సంఘటనలోని దేవుని పవిత్రాత్మ ఎంత శ్రద్ధ వీటిని జరిగిస్తున్నాడో మనం గమనించాలి ఎంత శ్రద్ధతో దేవుడి పవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ ఆ కార్యం జరిగించేటప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే ఒకటేమో జక్కర్యాని వృద్ధ దంపతులు జక్కర్యా ఎలిజబెత్ మరొక దగ్గర ఏమో పెళ్లి కాని ఒక కన్యా ఇద్దరి విషయంలో దేవుడు ఒక గొప్పకారం చేయబోతున్నాడు ఇద్దరి విషయంలో మామూలుగా నాడి వయసులో చిన్న వయసులో పెళ్ళైన వాళ్లకు కాకుండా ఒక వృద్ధ స్త్రీని ఒక కన్యని ఎన్నుకున్నాడు దేవుడు ఒక వృద్ధ స్త్రీని ఒక కన్యని ఎన్నుకున్నాడు ఏంటి ఇట్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్ టు డూ ఎవ్రీథింగ్ ద గుడ్ ఆఫ్ మ్యాన్ కైండ్ జాతి కోసము మానవుల కోసము ఒక మంచి కార్యం జరిగించాలంటే ఎవరినైనా ఎన్నుకుంటాడు దేవుడు ఎవరిని కూడా ఆయన యూజ్లెస్ అని వదిలేయడు ఎవరినైనా ఎన్నుకుంటాడు ఇక్కడ ఏం గమనిస్తున్నాం మనము ఆమె గర్భవతి అవుతుంది పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటాడు ఆయన నీ గర్భంలో పుట్టబోతున్నాడు ఆయనని నివు తల్లిగా పెంచ పెంచబోతున్నావు అని దూత ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనం అని ఆ యొక్క డిక్లరేషన్ అంటాం ఒక డిక్లరేషన్ కి మరియా ఒప్పేసుకుంది నేను కన్యనే ఇది సాధ్యం అన్నా కూడా మళ్ళీ ఏమంటున్నాడు ఏమంటున్నామే ఇది దేవుని వల్ల సాధ్యమే ఇది జరుగుతుంది ఎందుకంటే స్త్రీలందరూ కూడా ఫస్ట్ డౌట్స్ అనమాట వాళ్ళకి ముందు డౌట్స్ వస్తాయి ఆ తర్వాతే సత్యాన్ని ఒప్పుకుంటారు అక్కడ జకర్యా విషయంలో ఇది ఎలా సాధ్యం నేను గుర్తించాలి అన్నాడో మరి అంటోంది ఆయన కృప అది ఆయన చిత్తం ఆయన తన చరణదాసిని దీన స్థితిలో దయ చూపించాడు ఇప్పటి నుంచి అన్ని తరాల జనులు నన్ను ధన్యురాలందురు అని అంటుందనమాట మొదటి అధ్యాయము నలభై వచనంలో నలభై వచనంలో నా విముక్తి ప్రధాత ఆయన ఎవరు నా విముక్తి ప్రధాత పది నలభై ఏడవ వచనంలో గమనిస్తాం మనం నా విముక్తి ప్రధాత అయిన దేవునితో నా ఆత్మ ఆనందిస్తాం ఎందుకంటే ఆయన తన చరణజా చరణదాసి దీనస్థితిని దయతో చూశాడు ఇప్పటి నుంచి అన్ని తరాల జనులను ధన్యురాలందరూ మరి ధన్యురాలు దయాప్రాప్తురాలు అనే అంటాం ఆమెను ఎప్పుడు కూడా దైవంగా పూజించాం ప్రపంచంలో ఇప్పుడు సాతాను జరిగిస్తున్న భయంకరమైన గొప్ప కార్యం ఏంటంటే మరి ఆమని ఫస్ట్ ప్లేస్ లో పెట్టి ఆమెని ఒక దూ దేవదూతగా ఆమెని దేవతగా దేవదూత అనొచ్చు లేకపోతే దేవతగానే డైరెక్ట్ గా కోలుస్తున్నాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆమెకే ఇస్తారు నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు నేను పనిచేసిన క్యాథలిక్ స్కూల్లో ఇరవై ఏళ్ళు చూసిన అక్కడ నేను ఇరవై ఇరవై రెండేళ్ళు వాళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్ పాస్టర్స్ ఫాదర్లం అంటాం వాళ్ళని ఫాదర్స్ అని హైలీ ఎడ్యుకేటెడ్ అంతా ఇటలీ కెనడా అమెరికాలో ఆరు ఆరు నెలలు సేవ చేసి వస్తూ ఉంటారు అక్కడ చర్చల ప్రబోధనలు బోధిస్తా ఉంటారు వస్తూ డబ్బుకు కొదవలేదు వాళ్ళకి డైసిస్ మనీ కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటి విగ్రహారాధన మర్యమ్మని ప్రధాన స్థానంలో పెట్టి మర్యమాత నీవు మాకు మీడియేటర్ అంటారు అంటే వాక్యం తెలిసి అంటున్నారా తెలియకపో అంటున్నారా అంటే తెలిసి అంటున్నారు వాళ్ళు తెలిసి అంటున్నారు నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఛానల్ వస్తుంది మనకు క్యాథలిక్స్ ఛానల్ దాంట్లో వాళ్ళు చెప్పేటప్పుడు మీరు గమనించండి ఆమ కోసం పూజ అవి పూసలు పట్టుకొని చేస్తుంటారనమాట పూసలు పట్టుకొని మరియమాత మా కోసం ప్రార్థించు ఏసు ప్రభుని కన్నా తల్లి మా కోసం ప్రార్థించు కానీ మరియమ్మ ఇక్కడ ఏమంటుంది నేను దేవుని దయ పొందిన దానను నన్ను ధను ధన్యురాలంటారన్నాడు అంతేగాని నన్ను దేవత అన్నది నన్ను కొలమని చెప్తలేదామే మనం ఏం గమనిస్తున్నామంటే దేవుని పవిత్రాత్మ లేదా దేవుడి పరిశుద్ధాత్మ ఎంత శ్రద్ధగా పోనుకొని వీటిని జరిగిస్తున్నాడో మనం గమనించవచ్చు నలభై వచనం నుంచి వాటి గురించి చెప్పబడిన మాటలన్నీ దేవుడు భూమిపై ఏదో నిగూఢమైన అద్భుతమైన ధన్యకరమైన సంగతిని జరగబోతున్నాడని సూచిస్తున్నాయి ఇవన్నీ వాక్యాలు ఆయన గొప్ప కార్యాలు నిగూఢమైనవి అంటే గూఢార్థంతో కలిగినవి జరగబోతున్నాయి క్రీస్తు మానవ చరిత్రలు అంతట్లో స్త్రీలందరూ తల్లిగా ఉండేందుకు ఒక స్త్రీని మాత్రమే ఎన్నుకోవడం సాధ్యపడింది అంత మందిలో మంది ఆయన యోసేపు వంశంలో నుంచి దావీదు చిగురు అన్నాం ఆ వంశంలో నుంచే రావాలి భూమి మీద మరి ఇంకే దేశంలో నుంచి కూడా ఆయన పుట్టడానికి వీల్లేదు ప్రవచనం ఏం చెప్తుంది దేవుడి పుట్టుక గురించి మూడు వందల పైగానే ఉన్నాయి ఆయన జన్మించబోతున్నాడు కన్య మరియా కన్యక ఒక కన్యక శిశువును కంటుంది అని అది మూడు వందల ప్రవచనం అనమాట కాబట్టి దేవుడు ఇస్రాయేల్ దేశంలో గలలీ అనే చిన్న పేర్లేని ప్రాంతం అక్కడి నుంచి బయట హేమో యొక్క పుట్టిన ఊరు అక్కడి నుంచి ఎన్నుకున్నాడు మరియని ఆ మర్య ఇప్పటి నుంచి అన్ని తరాలను ధనిరాలు అంటుంది అనడానికి కారణం ఏంటంటే ఆమె యోసేపుకు ప్రధానం చేయబడింది దాని అర్థం ఏంటంటే మర్యకు ధర్మశాస్త్రం తెలుసు ప్రవచనాలు తెలుసు దేవుడి కార్యం తెలుసు కాకపోతే దేవుడు తనని ఎన్నుకుంటున్నాడని తెలియదు ఆమెకి గాబ్రియలు దూత వచ్చి చెప్పే వరకు ఎందుకంటే ఈ రోజు కూడా ఇస్రాయల్ దేశంలో కన్యలు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారంట మన దేవుడు పుట్టబోతున్నాడు మెస్సయ్యా రావోవు యుగాలకు తీర్పు తీర్చటానికి వస్తున్నాడు అంటే ఇంకా పుట్టలేదు అని నమ్ముతున్నారు వాళ్ళు ఆ రోజుల్లో కూడా పుట్టలేదు కానీ మరి జ్ఞాపకం చేసుకుంటుంది అంటే దాని అర్థము ఆమెకు బైబిల్ జ్ఞానం ఉంది ధర్మశాస్త్రం యొక్క జ్ఞానం ఉంది దేవుడు అందుకే ఆమెను ఎన్నుకున్నాడు ఇంకా వేరే వేరే ఎవరన్నా ఎన్నుకుని ఉంటే అది వేరే ఉండదు పరిస్థితి కానీ ఒక కన్యక పరిశుద్ధ్రాలు పైగా యూధాగోత్రంలో దావీదు వంశంలో దావిదు వంశంలో ఒక వ్యక్తి యోసేపు ఆయనకు ప్రధానం చేయబడింది కాబట్టి ఆ వంశంలో పుడితే ఖచ్చితంగా దావీదు చిగురు అనమాట ఆయన దావీదు యొక్క చిగురుగా ఆయన జన్మించబోతున్నాడు అందుకే అట్లాంటి ఇట్లాంటి కుటుంబాలలో కాకుండా తాను ఏర్పరచుకున్న వంశంలో నుంచి దేవుడు తన ఉనికిని తీసుకురావటానికి ఇక్కడ మనం గమనిస్తున్నాం అందుకే స్త్రీలలో ఈమె ఎంతో గొప్పది ధన్యురాలు అని చెప్పబడుతోంది ఎంతో గొప్పది కాబట్టి అబ్రహాం ద్వారా అతనికి సంతానానికి లోకమంత్రి కలుగజేస్తానన్న దీవెనను దేవుడు ఇప్పుడు వెల్లడి చేయబోతున్నాడు నీ వంశము స్థిరపరచబోతుంది ఆకాశ నక్షత్రంల వల్లే విస్తరించబోతుంది అని దేవుడు అబ్రహాంకి ఏ అయితే జ్ఞానం చేసిండో ఈరోజు మనం గమనిస్తున్నామా యేసు ప్రభు నమ్మిన బిడ్డలు అబ్రహాం సంతానమే అనుకున్నాం కదా వీళ్ళందరూ ఆత్మీయంగా యూదులే ఆత్మీయంగా వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మా బయట కుటుంబాలలో అన్యుల నుంచి పుట్టిన వారైనా సరే దేవుడు నమ్ముకున్నాక మనం ఏమైపోతున్నాము ఆత్మ సంబంధంగా ఆయన కుమారులము రాజులము యాజకులంగా మార్చిన దేవుడు కాబట్టి ఇలాంటి వ్యక్తులు లోకమందరూ ఎంతమంది ఉన్నారో అందరం లెక్కేసుకుంటే ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేయబడ్డవారు వీళ్ళు ఇంకా జన్మించని ఏసు ఏసును ఎలిజబెత్ ఏమంటుందో మనం నలభై వచనంలో ఒకసారి చూద్దాం లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై మూడో వచనంలో ఏం గమనిస్తుంది నా ప్రభువు అక్కడ ఏమని పిలుస్తుంది నలభై వచనంలో నా ప్రభువు కనబోయే తల్లి నా దగ్గరికి రావటం నాకెలా జరిగినట్టు ఇదిగో విను నీ అభినందన నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేస్తుంది అంటే ఎలిజబెత్ కూడా వెల్ నోన్ అనమాట ఎడ్యుకేషన్ లో ఏటు ఏచిన ధర్మశాస్త్రం సంబంధించి నా ప్రభువు రావడం ఈ భూలోకంలోకి అది విన వెంటనే నా కడుపులోని బిడ్డ కూడా గంతులు వేస్తోంది నా కడుపులోని బిడ్డ కూడా గంతులు వేస్తుంది దేవుని యొక్క మర్మాలని తెలుసుకోవాలంటే ధర్మశాస్త్ర జ్ఞానము మనకు అవసరం మామూలుగా రొటీన్ పద్ధతిలో చదువుకుంటూ పోతుంటే ఆయన కొన్ని మర్మాలని మనం వదిలేసుకుంటాం వినకుండా జ్ఞాన ధ్యానం చేయకుండా వాటిని ఓవర్టేక్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ మేమంటుంది నా ప్రభువు అని ఆయన సంబోధిస్తుంది దేవుని కుమారుని సూచన మానవ స్వభావానికి తల్లి మరియ కానీ ఈలోక రీతిగానే ఆమె తల్లి మరలోక రీతిగా అయితే అక్కడ తల్లి తండ్రి లేడు ఒకడే తండ్రి మనకు దేవుడు స్త్రీ అనేది లేదు అక్కడ దేవుడు ఆత్మస్వరూపి పైగా ఆయన తన కార్యంలోని నోటి ద్వారా తన మాట ద్వారా చేయగలిగిన వాడు ఒక మనిషిని మాత్రమే చేతులతో నిర్మించుకున్నాడు కానీ మిగతా అంత సృష్టిని నోటి మాట చెత్త చేసిన దేవుడు అందుకనే ఆమెం మాట్లాడుతుంది ఇక్కడ మనము నలభై వచనంలో చూద్దాము నా ఆత్మ ప్రభువుని కీర్తిస్తూ నా విముక్తి ప్రదాత ఇది ఎవరు చెప్తుంటారు మరియా తన ప్రవచనం చెప్తోంది ఈ ఫస్ట్ అధ్యాయంలో మనకు ముగ్గురు ప్రవచనాలు వినిపిస్తాయి ఒకటి జకర్యాది ఒకటి ఎలిజబెత్ మాట ఒకటి మరియ మాట ముగ్గురు ప్రవచిస్తున్నారు అంటే ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కేవలం దేవునికి సంబంధించిన సంభాషణలే జరుగుతున్నాయి అక్కడ లోకరీతి మాట ముచ్చట్లు లేవు పనికి ప్రస్తావనలు లేవు అక్కడ ఆమె ఏమంటుంది నలభై వచనంలో నా విముక్తి ప్రధాత ఆయన దేవునితో నా ఆత్మ ఆనందిస్తూ ఎందుకంటే ఆయన తన చరణదాస్ యొక్క దీనస్థితిని దయతో చూశాడు మర్య చెప్తుంది నన్ను చూసుకున్నాడు నన్ను దయతో కనికరించి ఇప్పటి నుంచి నన్ను అన్ని తరాల జనులు ధన్యురాలందరు ఎందుకంటే అమిత శక్తి మందుడు నాకు గొప్ప మేలు చేశాడు ఆయన పేరే పరిశుద్ధుడు తనంటే భయభక్తులు ఉన్న వారి మీద ఆయన కరుణ తరతరాలకు ఉంటుంది మర్య యొక్క ప్రవచనం ఇది ఆమె చెప్తున్న ప్రాఫెస్ ఏంటి తరతరాలకు ఈయన యొక్క కరుణ ఉంటది తరతరాలకు నాకు గొప్ప మేలు చేసిన దేవుడు పరిశుద్ధుడు భయభక్తులు గల వారి మీద ఆయన కరుణ తరచరాలకు ఉంటుంది ఆయన తన చేతితో పరాక్రమ కార్యాలు చేశాడు లోపలి ఆలోచనల్లో గర్వపడే వారిని ఆయన చెదరగొట్టి పరిపాలికులను వారి సింహాసనాల మీద నుంచి పడలాగి వేశాడు దినస్థితిలో ఉన్న వారిని హెచ్చిస్తాడు ఆకలితో ఉన్నవారిని మంచి పదార్థములతో ఆయన సంతృప్తి పరుస్తాడు ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తాడు మన పూర్వీకులలో తాను చెప్పినట్టే అబ్రహామునకును పట్ల అబ్రహాం సంతానం పట్ల శాశ్వతంగా కరుణ చూపడం జ్ఞాపకముంచుకొని తనకు సేవ చేసే ఇస్రాయేల్కు సాయం చేశాడు ఇవి ఆల్రెడీ ఇంకా ఏసుప్రభు పుట్టనే లేదు పుట్టక ముందే ప్రవచించేస్తుంది దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి గొప్పకార్యాలు చూపిస్తాడు కనుకరిస్తాడు దినచతిలో ఉన్న వారిని లేవనెత్తుతాడు హెచ్చరిస్తాడు ఆత్మలో ఆకలితో ఉన్నవారిని మంచి పదార్థములతో తృప్తి పరుస్తాడు ధనవంతులను వట్టి చేతులతో పంపేస్తాడు ఇవి ఇంకా ఆమె చూడనే లేదు కానీ ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రవచనము ఆమె ద్వారా పలకబడుతుంది అట్లా ఆమె ఒక మూడు నెలలు ఎలిజబెత్ దగ్గర ఉండి అంటే ఆ మూడు నెలలు కూడా వాళ్ళు ఇవే సంభాషించుకుంటూ ఉండొచ్చు మన దగ్గర ఇద్దరు ముగ్గురు స్త్రీలు కూర్చొని మాట్లాడుతుంటే మనకు తెలిసిందే కదా అనుకోండి నేను కూడా మాట్లాడుతుంటా ఎట్లున్నావు ఏం చేస్తున్నావు ఆరోగ్యం ఎట్లుంది ఏం పిల్లలు ఎట్లు చేస్తున్నారు పిల్లలు చదువుతున్నారా ఇవే మాట్లుంటాయి మనవి కామన్ టాక్ అంటాం జనరల్ టాక్ కానీ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేవంతా కూడా దేవుడిని గూర్చిన సంభాషణే అందుకే మనకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు పాజిటివ్ టాక్ మాట్లాడండి కడుపుతో ఉన్నప్పుడు కడుపుతో ఉన్న స్త్రీలు ఏం చేయాలంట పాజిటివ్ మనకు తెలిసిన వాళ్ళకి మనం ఈ అడ్వైజ్ ఇవ్వాల మ్యూజిక్ అంటాము పాజిటివిటీ అంటాము పాజిటివ్ గా ఎందుకంటే పిచ్చి భాషలు భయభ్రాంతులు కొలిపే భాషలు వైలెన్స్ గురించి మాట్లాడకూడదు ఎందుకంటే కడుపులో బిడ్డ వాటిని వింటాడని ఇది ఎంత నిజమో తెలియదు కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం అది ఎందుకంటే మరే రాగానే ఎలిజబెత్ కడుపులోని బిడ్డ గంతులు వేసిందంట ఎలిజబెత్ కడుపులోని బిడ్డ గంతులు వేసింది ఆరు నెలల బిడ్డ లోపల కాబట్టి మనం ఏం గమనిస్తున్నామంటే ఎలిజబెత్ కి కుమారుడు పుట్టిండు ఆమె ఎలిజబెత్ ప్రసవ వచ్చినప్పుడు నాలు ఆరు కొడుకును కన్నది ప్రభు ఆమె మీద ఇంత గొప్ప జాలి చూపాడని విని ఇరుగు పొరుగు వారు ఆమె చుట్టాలు ఆమెతో కూడా సంతోషించారు ఆ పిల్లవానికి ఎనిమిదో రోజున సున్నతి చేయడానికి వారు వచ్చారు జకర్యాని తండ్రి పెట్టబోయారు మనుషులు మానవ రీతిగా ఆలోచిస్తున్నారు మామూలుగానే మనకు ఈ ఇంగ్లీష్ దేశాలలో అన్నిట్లనే ఉంటాయి చార్ల్స్ వన్ చార్ల్స్ టూ జార్జ్ వన్ జార్జ్ టూ జార్జ్ ఫోర్ ఇట్లా పేర్లని పేర్లు అవే ఉంటాయి నంబర్లు మారుతూ ఉంటాయి నంబర్ వన్ నెంబర్ టూ అని అంటే కొత్త పేర్లు ఎన్నుకోరు వాళ్ళు ఆ పేర్లనే వంశ పారంపర్యంగా ప్రకటిస్తూ ఉంటారన్నమాట అట్లాగే జకర్యా కొడుకుకి జకర్యానే పేరు పెట్టాలనుకున్నారంట కానీ తల్లి అలా కాదు అతడికి యోహాను అని పెట్టాలి అంది యోహాను అని పేరు పెట్టాలి వాళ్ళందరికి డౌట్ వచ్చింది ఇదేంటి మీ వంశంలో యోహాన్ పేరు ఎవరికి లేదు కదా నీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఎవరు చెప్పిండ్రు తండ్రి పిల్లవాడికి ఏం పేరు పెట్టబోతున్నాడో అని సైగా చేస్తే జగర్యాక అప్పటి వరకు మాటలు రాలేదు ఎందుకంటే దేవుని సన్నిధిలో నుంచి మోగవాడుగా బయటకు వచ్చాడు జగర్య నడితే ఆయన ఏమంటుండే ఒక పలక తీసుకురండి నేను రాసి చూపిస్తా అన్నాడు ఎందుకంటే మాట్లాడలేడు కదండి ఇప్పుడు దాన్ని రాసి పేరేంటి యోహాన్ ఆ పేరు చెప్పగానే నోరు తెరచబడిందట మోగవాడుగా ఉన్నాడు ఒక మూడు నెల్లు అరోజే రోజే నోరు పిప్పబడింది మాట్లాడడం మొదలుపెట్టిండు మాట్లాడడం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ దేవుని స్థుతిస్తూ మాట్లాడసాగాడు చుట్టుపక్కల కాపురం మన వాళ్ళందరికీ దీని గురించి డిస్కస్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఏంటో ఇది ఏం గొప్ప కార్యమో ఈ అబ్బాయి ఎలాంటి అవుతాడో అని దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన వ్యక్తి మూగగా బయటికి రావటం పిల్లోడు పుట్టి నాకు ఎనిమిదో రోజు సున్న తిట్టండి పేరు పెట్టబోతుంటే అప్పుడు నోరు వెరవటం కొన్ని ఆశ్చర్య కార్యాలు మనుషులని ఆలోచింపచేస్తాయి మనుషులని ఆలోచింపచేస్తాయి కాబట్టి జక్కర్య నోరు విప్పి పేరు పెట్టగానే నోరు అంటే అతడి మనసులో దేవుణ్ణి మెచ్చుకుంటున్నాడు ఎందుకంటే ప్రభా ఎలా సాధ్యమో ఎలా గుర్తుపట్టాలని అనుకున్న నోరు కానీ అదే పేరు నేను ఉచ్చరించినప్పుడు నా నోరు తెరవబడింది నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు అని స్థుతిస్తున్నాడంట ఆయన స్థుతిస్తూ మాట్లాడసాగాడు మాట్లాడ సాగాడు తర్వాత అరవై వచనం చూద్దాం ఇప్పుడు ఇదే జక్కర్యా ప్రవచనం జక్కర్యా ప్రవచనం అతడి తండ్రి జక్కర్య పవిత్ర ఆత్మ లేదా పరిశుద్ధ దేవుని మూలంగా ఇలా పలికాడు ఇస్రాయలియల్ యొక్క ప్రభువైన దేవునికి స్థుతులు ఆయన తన జనాన్ని సందర్శించి వారికి విముక్తిని కలిగించాడు ఫస్ట్ వర్డ్ ఏంటి జనాలని దర్శించినప్పుడు కారణం ఏంటంటే వాళ్ళకి విముక్తి కలగాలి మనం దాస్య గృహంలో ఉన్నప్పుడు ఇస్రాయేలీలు మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు వీరికి ఆ దాస్య జీవితం నుంచి విముక్తి కలగాలి మోషన్ అందుకు ఏర్పరచుకున్నాడు ముందు దాస్యంలో నుంచి బయటికి రావాలి విముక్తి అతనికి విముక్తి కలిగించాడు తన సేవకుడైన దావిదు వంశంలో రక్షణ శృంగం లేవనెత్తుతాడు ఇది యేసు ప్రభువుని గురించిన ప్రవచన జకర్యా జీవితంలో నోట్ తెరిచిన తర్వాత ప్రజలకు విముక్తిని కలుగజేస్తాడు తర్వాత రక్షణ శృంగం లేవనెత్తుతాడు చాలా కాలం నుంచి ఆయన తన పరిశుద్ధ ప్రవక్తుల నోట పలిగించినట్టే జరిగించాడు మన శత్రువుల బారి నుంచి మనల్ని రక్షించేవాడు మన ద్వేషించే వారి చేతుల నుంచి మనల్ని రక్షించేవాడు మన ద్వేషించే వారి నుంచి రక్షిస్తున్నాడు మన శత్రువుల నుంచి మనల్ని రక్షిస్తున్నాడు తర్వాత మన పూర్వీకుల పట్ల కరుణతో చూపేందుకు తన పరిశుద్ధమైన ఉడంబడికా జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా చేశాడు పరిశుద్ధుల కోసము అబ్రహాంతో చేసుకున్న ఒక ఉడంబడికి ఒక ఒప్పందం ఏంటి శత్రుల నుండి విడుదల పొంది బతికిన నాడు ఆయన సన్నిధానంలో పవిత్రంతో న్యాయ ఉంటూ భయం లేకుండా ఆయనకు సేవ చేయాలనే ఆయన ఉద్దేశం అల్టిమేట్లీ వై జీజస్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్ జక్కర్యా ద్వారానే మొదట బయటకు వచ్చింది ప్రవచనం మన పూర్వీకుల పట్ల కరుణ తన పవిత్రమైన ఉడంబడిక జ్ఞాపకం ఉంచుకునేందుకు ఈ విధంగా చేశారు అబ్రహాంతో చేసిన ఉపందం జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలని పాలు తేనె ప్రవహించు దేశంలోకి నడిపించిన కాబట్టి వాళ్ళని నేను పరమకాలానికి చేర్చే వరకు వాళ్ళ వెంట ఉంటా వాళ్ళ తోడై ఉంట భయపడకు జడియకు నేను నీకున్నానని మూడు వందల సార్లు చెప్తున్న దేవుడు ఆ ఉడంబడిక జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకొని ఇది మన పూర్వీకుడైన అబ్రహాంకు చేసిన ప్రమాణము దాని ప్రకారమే మనము శత్రువుల చేతిలో నుండి విడుదల పొందాలి మనకి శత్రువు అంటే మన ఇంటి పక్కన కొట్లాడుతుంటే మనం స్కూల్లో కాలేజీలో ఉద్యోగంలో కొట్లాడుతూ వాళ్ళు కాదు మన శత్రువులు కనబడిన శత్రువులకు తోట అనమాట కనిపించే శత్రువులతో మనం ఎప్పుడైనా సమాధాన పడచ్చు సాయి భాషను ఒక మాట చెప్పేస్తే ప్రశాంతంగా ముగిసిపోతుంది లేదా కొన్ని రోజులు ఆయాసం మనసులో పెట్టుకొని బాగా సందిగ్ధంలో పాడి తర్వాత మొత్తానికైతే మనం క్షమించేస్తాం కాబట్టి ఈలోక రీతిగా శ్రమలు ఈలోక రీతిగా శోధనలలో కొన్నిసార్లు మనకి మనమే తగ్గించుకుంటాం తగ్గించుకున్నాక ఆటోమేటిక్ గా వాళ్ళని క్షమించగలుగుతాం క్షమించగలుగుతాం అయితే మన శత్రువుల చేతిలో నుంచి విడుదల పొందాలంటే అది దేవుడికే సాధ్యం ఈ శత్రువు ఎవరు అంటే మనకు కనబడని శత్రువు మనల్ని ఈటలతో బాణములతో పొడిచి మనల్ని విశ్వాస జీవితం నుంచి భ్రష్టు పరిచే శత్రువు మన విశ్వాస జీవితంలో నుంచి భ్రష్టు పరిచే శత్రువు ఈ శత్రుల చేతిలో నుంచి మనకు విడుదల అది దేవుడు చేసే బ్రతికిన నాడు సన్నిధానంలో అల్టిమేట్లీ మనల్ని ఎందుకు చేసిండు ఆయన ఎందుకు వచ్చిండు మనల్ని ఎందుకు చేసిండు మనుషులుగా ఎందుకు పుట్టించిండు అయినా ఎందుకు భూమి మీదకి వచ్చిండు చూడండి డెబ్బై ఐదో వచనంలో బ్రతికిన నాళ్ళు ఆయన సన్నిధానంలో పవిత్రంగా న్యాయ ప్రవర్తనతో భయం లేకుండా ఆయన సేవ చేయాలనేది ఆయన ఉద్దేశం అల్టిమేట్లీ వాట్ ఈజ్ గాడ్స్ విల్ ఫార్ ద మ్యాన్ కైండ్ ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు మన రావాలి వంశమైన మనము చెడు నడత బాల్యం నుంచే మూర్ఖత్వము దేవుడి యొక్క ఆజ్ఞల్ని అతిక్రమించటమే జరిగింది బైబిల్ మొత్తంలో ఎన్ని మార్లు నేను నిన్ను పిలిచినా ఎన్ని మార్లు నేను నిన్ను పిలిచినా కానీ నీవు వినలేదు అని దేవుడు ఈ ఇస్రాయిల్ల పట్ల ఎన్నోసార్లు దుఃఖ దుఃఖపడ్డాడు ఎన్ని మార్లు పిలిచిన ఈరోజు మన కోసం కూడా అదే ఉంటుండో నేను ఎన్నిసార్లు పిలుస్తూ ఉంటావు విశ్వాసంలో ముందుకు వచ్చినట్టే ఉంటావు బలపడినట్టే ఉంటావు కానీ వెనక్కి దిరుగుతావు ఉన్నట్టుండి ఒక చిన్న స్వల్ప శోధనలకు మనం లొంగిపోతుంటాం అదే మన బలహీనత ఎన్ని మార్లు పిలిచినా కూడా నువ్వు వినటం లేదు నీ కొరకే నా చేతులు ఎల్లప్పుడూ చాపి ఉంచిన అంటున్నాడు దేవుడు నిన్ను నా చేయి పట్టుకొని నడిపిస్తున్నా నీ కుడి పట్టుకున్న భయపడకు అని అని మనకి ఎన్ని ఆ బలపరిచే వాగ్దానాలు ఇచ్చిండో దేవుడు ఇర్మి గ్రంథంలో హెచ్కెల్ గ్రంథంలో అదేవిధంగా యశ్యాగ్రంథంలో భయపడుకు జడియకు నేను నీకున్నా నీ తోడున్నా నేను నడిపించేవాడు నేనే మనం లాస్ట్కి చూస్తాం కదా ఏంటది ఇమానియలి దేవుడు ఆయనకి ఏమని పేరు పెట్టమంటాడు మధ్యకి ఇమానియల్ దేవుడు ఏసు అనగా ఏసు అనగా రక్షకుడు క్రీస్తు అభిషిక్తుడు క్రీస్తు అనేది టైటిల్ అభిషిక్తుడైన రక్షకుడు అని చెప్పాలి మనం ఏసు క్రీస్తు అంటే అభిషిక్తుడు అంటే అభిషేకించబడినవాడు అంటే అనాయింటెడ్ అనాయింటెడ్ రక్షకుడు మనకి ఇంకొక పేరేంటి ఇమానియలు అది ఒక మతే మనకు ఫస్ట్ కనబడతాం మళ్ళీ ఎక్కడ కనబడదు ఇమానుయేల్ అనేది ఏమంటే మనకు తోడై ఉన్నాడు మనకు తోడై ఉన్నాడు మనం క్రిస్మస్ క్యారల్స్ వింటూ ఉంటాం ప్రతి చర్చ్ చూస్తూ ఉంటాం ప్రతి ఇంటికి క్రిస్మస్ సీజన్ మేము కూడా చిన్నప్పుడు వెళ్ళినాం క్యారల్స్ అని అదొక ఆనందం ఆ సీజన్ అవన్నీ వెళ్తేనే క్రిస్మస్ చేసినట్టు చిన్నగున్నప్పుడు అది ఒక అనుభవం దాంట్లో ఎంత ఆనందం అంటే మధ్యరాత్రి పైగా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ టైంలో ఎగ్జామ్స్ అయిపోగానే మొదలు పెడతాం క్యారల్స్ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరి ఇంటికి వెళ్ళి దేవుడి పాటలు పాడుతూ ఉంటాం పాటలు పాడి ఇంటికి వచ్చేసరికి ఈ గంట రెండు గంటలు అవుతుంది కుక్కలు ధర్మతో ఉంటే కూడా భయపడుకుంటూ భయపడుకుంటూ వెళ్ళేటోళ్ళం అదొక విచిత్రమైన అనుభవం ఇప్పటికీ మన చర్చెస్ నుంచి క్యారల్స్ అని చెప్పి క్యారల్స్ అని ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళు పాట పాడుతున్నప్పుడు పుట్టె నేడు అంటుంటారు అంటే ఎవర్ని పూజిస్తున్నాం మనము బాలుడైన ఏసిన వృత్తి పొంది పునరుత్థానుడై తిరిగి లేచిన ఏసున ఎవరికి మనం క్యారల్స్ పాడుతున్నాం ఇదొక ఆచారబద్ధం కదా మతపరమైన ఆచారం ఫస్ట్ ఫస్ట్ పాట పాడింది ఎవరంటే దేవదూతలు తర్భో లోకమునకు మహిమకరంగా సమాధానకర్త అయిన దేవుడు రాబోతుండు ఆకాశంలో మహిమ ఆయన మహిమ అని వాళ్ళు స్థుతిస్తూ పాడిండు స్థుతిస్తూ పాడిండు ఇప్పుడు మనం పాడుతున్నది ఏంటి దేవుడు రాబోతున్నాడు దేవుడు పుడుతున్నాడు ఇంకా విచిత్రం ఉండదు ఈ రోజు కూడా క్రిస్మస్ క్యారల్స్ అంటే ఇప్పుడు పుట్టడం లేదు కదా ఆయన బాలుడైన ఏసు కాదు కదా ఆయన బాలుడైన ఏసు కాదు అయన బాలుడే పెరిగి పెద్దవాడై సేవ చేసి చిలువ మరణం పొందినంతగా ఆయన శ్రమ పడ్డాడు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవుడు త్వరలో రాబోతున్న దేవుడు మనం పాటలు ఇప్పుడు ఉండాలి క్యారల్ కాదు ఆయన రాబోతున్నాడు రాజుగా రాబోతున్నాడు ఆ రాజుని మనం ఎదుర్కొనే ఆ గొప్ప స్వరముతో ఎంతో ఉత్సాహంతో పాడాల్సిన పాటలు శుద్ధ రాత్రి సద్దనంగా సైలెంట్ నైట్ ఇవన్నీ బట్టివే అంటే ఆ రోజులు పాడిండ్రు అప్పట్లో సంతోషం ఇప్పుడు మనం సంతోషం ఎరిగిన వారం అనుభవించిన వారం కాబట్టి దేవుడు ఆ ప్రవచనలు వింటున్నప్పుడు జనాలు ఈ రోజు కూడా దాన్ని పాటిస్తున్నారు ఏసు పుట్టిండు పుట్టిండు పుట్టిండు ఆయన పుట్టేసిండు ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఓకే కొంతమందికి ఇది అన్నిల ఒక సూచన అనమాట మీరు ఏంటి క్రిస్టియన్స్ ఏం పండుగ చేయరా అని కొంతమంది అడుగుతూ ఉంటారు స్టార్ లేదు మీ ఇంట్లో చెట్టు లేదు మీ ఇంట్లో అని శాంటక్లాజ్ రాస్తా వస్తాడు ఆ క్యారల్స్ లో శాంటక్లాజ్ వస్తూ ఉంటాడు ఎవరు ఈ శాంటక్లాజ్ శాంటక్లాస్ గా ఎర్ర టోపీ వేసి ఎర్ర డ్రెస్సులు వేసి ఇంటికి వస్తే వాడు డాన్స్ చేస్తుంటాడు అసలు ఈ శాంటక్లాజ్ ఎవరు అంటే సెయింట్ నికలస్ ఒక మంచి భక్తుడు మంచి భక్తుడు పిల్లల కోసము ఆయన రాత్రిలో పూట గిఫ్ట్స్ పంచుతూ ఉంటాడు ఆయన ఒక సెయింట్ ఒక పరిశుద్ధుడు ఆ సెయింట్ నికలస్ ని ఏం చేసిందంటే సైతాన్ రాగా రాగా రాగా మార్చేసి శాంటా అన్ అని మార్చేసింది షార్ట్ ఫామ్ అనమాట శాంటా క్లాజ్ అట తాంటా క్లాజ్ టాంటాలో అక్షరాలను చూస్తారా మీరు ఎస్ఏఎన్ టిఏ వాటిని తిరగేస్తే ఎస్ఏ టిఏఎన్ ప్యాటన్ టాంటా పోయి అదేమవుతుంది లాస్ట్ కి శాటన్ ఇంటికి వస్తుంది ఎర్ర డ్రెస్ వేసుకొని మన పిల్లలకు చూపిస్తాం క్రిస్మస్ అంటే శాంటా క్లాజ్ లేకుండా జరగదు చర్చిలో ఇళ్లలో క్రిస్మస్ ట్రీ పెట్టినప్పుడు శాంటా బొమ్మలు పెడతాను దయాన్ని తగిలించుకున్నట్టు కొన్నిసార్లు ఆశ్చర్యం వేసే వాక్యం తెలిసిన పరిశుద్ధులు పాస్టర్స్ కూడా ఈ శాంటా క్లాస్ ఇప్పుతుంటారు చర్చిలో ఆడ జోబుల చేతులు పెట్టి చాక్లెట్ ఇసిరిసిరేస్తుంటే పిల్లలు అగుడగుడుగా అందుకుంటుంటారా చాక్లెట్లని ఫైతాన్ చేతి నుంచి పడుతున్నాయి ఏమని అనుకోవాలమ్మా దానికి మనం ఆశ అసలు దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు మన క్రిస్మస్ గ్రీటింగ్స్ లో శాటను ఉండకూడదు అంటే శాంటా ఉండకూడదు శాంట అంటనే శాటన్ సెయింట్ ఆయన చనిపోయిండు ఒక భక్తుడు నికోలస్ అనే పేరు అయినది అలాంటి భక్తుని పక్కన పడేసిండ్రు సాంటం తెచ్చి పెట్టుకున్నారు అంటే ఇదొక రకమైన విగ్రహం ఇది అన్ని క్రైస్తవుల గుంపుల్లో మనం కనబడుతున్నది దయ్యం ఇదొక రకమైన డీవియేషన్ మనకు దేవుడికి రావాల్సిన మహిమని ఈ సాయంత్రానికి ఇస్తున్నాం లేదు మేము దేవుడికి మహిమనే ఇస్తున్నామని మనసులో మనం అనుకుంటున్నాం కానీ యాక్చువల్ అక్కడ జరుగుతుంది ఏంటంటే సైతాన్కి ఇస్తున్న మహిమ శాంటా లేకుండా ఒక క్రిస్మస్ ఫెస్టివల్ ఒక్క చర్చిలో కూడా జరగదు మనం జనాలని ఎన్లైట్ చేయాల తెలియజేయాలా ఈ సైతాను ప్యాటర్న్ ఈ శాంటా రూపంలో వస్తుంది మన ఇంటికి వాక్యం తెలిసినప్పుడు మనం వాక్యం ని మాత్రమే బోధించాల ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలలో బాలుడైన యేసుని ఇంకా మనం పూజిస్తున్నామా దేవుడు ఇంకా నీ దృష్టిలో బాలుడా బాలయేసా ఆయన పెరిగి పెద్దవాడై శ్రమలు అనుభవించి సేవ జరిగించి వాక్య పరిజ్ఞానంతో మనేకులను స్వస్థపరిచిన దేవుడు ప్రేమించిన దేవుడు అందరినీ క్షమించిన దేవుడు శత్రులను సైతము క్షమించిన దేవుడు ఆయన శిల్వలో తనకు తానుగా అప్ప చెప్పుకున్నాడు ఎందుకంటే ఆయన వచ్చిందే ఆ యాగం కంప్లీట్ చేయటానికి అందుకే ఆయన మాటలు పలికిన మాటల లాస్ట్ పాట ఏంటి ఇట్ ఇస్ ఫినిష్డ్ అంటాడు సమాప్తమైనది అని చెప్తాడు అంటే ఏంటి తను ఏ ఉద్దేశం కోసం ఈ భూమికి రాబడ్డాడో ఆ ఉద్దేశం నెరవేరిందని చెప్తున్నాడు అక్కడ మనం అందుకే క్రిస్మస్ మెసేజ్లో కంప్లీట్ సైకిల్ ఉంటుంది ఒకటి ఆయన పుట్టుక నుంచి చనిపోయి తిరిగి లేచి మహిమలోకి ప్రవేశించి రూపాంతరం చెంది తిరిగి అదే మహిమలో నుంచి మేఘారూడుడే రాబోతున్నాడని ఒక కంప్లీట్ మెసేజ్ మనము ఇవ్వగలగాలి జనాలకి అదే హిందువులకు మనం పంచేటప్పుడు బిగినింగ్ నుంచి చెప్పాల్సి ఉంటుంది క్రైస్తవులకైతే ఆ ఎండింగ్ పాటును చెప్తే చాలా ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బాలుడైన వేసు బాగా తెలుసు ఎందుకంటే వద్దంతా ఆడి ఊగి పండగ చేసుకొని రాత్రి తాగి పండుకుంటారు కాబట్టి వాడికి ఏ మార్పు లేదు ఇలాంటి క్రిస్మస్ వాడికి వెయ్యి రావచ్చు వాళ్ళ వందే సంవత్సరాల్లో వంద వంద పండుగలు చేసుకోవచ్చు కానీ అది అర్థం లేని పండుగ అందుకే దండగా అంటాం దండగా దానికోసం వేల వేల ఖర్చులు లక్ష లక్షల ఖర్చులు పెట్టేవాళ్ళు ఉన్నారు వందల వేలలో పెట్టేవాళ్ళు కూడా వ్యవస్థాయిని పెట్టేవాళ్ళు కానీ ఇవన్నీ దండగా అని మనం చెప్పాలి ఎందుకంటే భూమి మీటికి వచ్చినప్పుడు దేవుడి పర్పస్ ఏంటి రక్షణ కలుగ చేయాలి న్యాయ ఉండాలి భయం లేకుండా ఆయనను సేవ చేయాలి అనేది ఆయన ఉద్దేశం ఆయన వచ్చిన మాట డెబ్బై ఐదవ వచనంలో కనబడుతుంది మనకు లూకాసు వార్త మొదటి అధ్యాయము డెబ్బై ఐదవ వచనంలో బ్రతికిన ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి న్యాయ ఉండాలి భయం లేకుండా ఆయనకు సేవ చేయాలి ఇదే దేవుని యొక్క ఉద్దేశం జక్కర్యా యొక్క ప్రవచనం జక్కర్యా యొక్క ప్రవచనంని మనము తెలియచేయాలి రంగు రంగురంగుల బట్టలు కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకొని నీ హంగు ఆర్భాటము నీ స్టాటస్ చూపించుకోవడానికి క్రిస్మస్ లో మనము ఆడుతూ పాడుతూ తిరిగేది కాదు కేక్ లేకుండా నడవదు పలహారాలు లేకుండా నడవదు కొత్త బట్టలే వేసుకోవాలి దేవుడు పుట్టిండు సంతోషించాలి కానీ ఆయన పుట్టిన దానికంటే ప్రశస్తమైనది ఏంటి ఆయన చనిపోయి తిరిగి లేచిన జీవము కలిగిన దేవుడు ఇంకా నా దృష్టిలో బాలుడు కాదు నా దృష్టిలో ఆయన జీవం కలిగిన దేవుడు ఈ రోజుకు ఆయన జీవించిన దేవుడు ఆత్మస్వరూపి నాతో మాట్లాడుతున్న దేవుడు నన్ను చూస్తున్న దేవుడు నా ఇంట్లో ఉన్న దేవుడు అని మనం పూజించాలి మనం అందరికీ సాక్ష్యంగా నిలబడాలి ఆత్మస్వరూపిన దేవుడు ఎందుకంటే ఈయన త్వరలో మేఘారుడే పరిశుద్ధతల పరిశుద్ధులను తీసుకుని రాబోతున్న దేవుడు రారాజుగా రాబోతున్నాడు ఆయన రారాజుగా రాబోతున్నాడు మనం గమనిస్తాం చిన్నపిల్లలకు క్రిస్మస్ కిట్లు చర్చలు వేస్తున్నప్పుడు వాక్యం అక్కడనే వక్రీకరణ జరుగుతోంది అక్కడే వక్రీకరణ ఏంటి వాక్యము ఏసు ప్రభు గుట్టిండు ఒళ్ళో ఉన్నాడు పశువుల పాకలో ఉన్నాడు మీరు యాక్చువల్ గమనిస్తే మా తేశార్త మొదటి అధ్యాయంలో ఏసు ప్రభువు పాకలో పుట్టలేదు వాళ్ళు సెన్సెస్ రిపోర్ట్స్ కోసం వస్తున్నారు కదా జనాభా లెక్కల కోసము గలిలీ నుంచి ఎఫ్రాత అనే గ్రామం నుంచి బెట్టల హేమికి వస్తున్నప్పుడు ఆమె నిండు గర్భిణి అయింది ఆ రోజుల్లో గాడుదల సంచారము ఎన్ని నెలలు పట్టిందా పాప అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇలాగ నెలలు నిండినయి ఆమెకు నొప్పులు వచ్చేసినాయి ఆమె బిడ్డను కనేసింది ఎక్కడ కొత్త ప్రాంతంలో తర్వాత పుట్టిన బిడ్డని పొత్తి గుడ్డల్లో అప్పుడు ఆమె పశువుల శాఖలో పెట్టింది పశువుల శాఖలు పెట్టినాక అప్పుడు దూతెళ్ళి గొలలకు జ్ఞాపం చేస్తుంది మహా సంతోషకరమైన శుభ వర్తమానం లేడు మీ రక్షకుడు జన్మించినాడు అనేసరికి వాళ్ళ ముందు భయపడ్డా తర్వాత రక్షకుడు అంటా మన వచ్చాడంట అని చెప్పి చూడటానికి వచ్చాడు ఆయన పుట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాతనేమో జ్ఞానులు ఆ చూసి ఆ చుక్క ఎట్లా పుట్టింది ఎందుకంటే వాళ్ళకు జ్ఞానులు ఆస్ట్రాలజర్స్ దాదాపుగా వాళ్ళు ఆ నక్షత్రాన్ని పరిశీలించి ఒక పెద్ద చుక్క వెలిసింది అంటే ఎక్కడో ఒక పెద్ద మహానుభావుడు పుట్టిండు ఎక్కడ ఎక్కడ వెతికితే పుస్తకాలలో ఆన్సర్ దొరకపోతే వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు బెట్లు వరకు వచ్చిండ్రు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది వాళ్ళకి అప్పటిదాకా చుక్క వెలుగుతూనే ఉంది అంటే చుక్క ఎప్పుడు కనిపెడుతుంది రాత్రులే కనిపిస్తుంది బాగా కనబడదు కాబట్టి వీళ్ళు ప్రయాణమంతా రాత్రుళ్ళు కాగాలంతా ఎక్కడొక్కడ బస చేసి అట్లా ఎన్ని నెలలు ప్రయాణం చేసిండ్రో మొత్తానికి అచుక్క దారి చూపి ఎక్కడైతే ఆగిందో అక్కడికి వచ్చి దేవుడిని చూసి మహిమ పరిచయానికి బహుమానం ఇచ్చిండ్రు జ్ఞానులు గొల్లలు జ్ఞానులకు రెండు తేడాలు ఉన్నాయి గొల్లంటే మరీ చదువులు లేని పామరులు జ్ఞానులేమో మహా తెలివితేటలు కలిగి ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా అభ్యసించిన వారు అంటే దేవుడు తెలివి లేని వారిని వదిలిపెట్టలేదు తెలివైన వారిని కూడా వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరికి సత్యం తెలవాలి అందుకే ఆయన ఎన్నుకున్నది ఎప్పుడు కూడా పామరులని జాలర్లను పట్టుకున్నాడు ఆయన ఎందుకంటే వీళ్ళతోటే కార్యం జరుగుతుంది చదువుకున్న వాడికి రిజర్వేషన్స్ ఎక్కువ ఉంటాయి చాలా అహంకారంగా ఉంటాడు కాబట్టి క్రిస్మస్ యొక్క సందేశంలో మనకు ముఖ్యమైనది ఏంటంటే ఆ జక్కరియా యొక్క ప్రవచనం ఆయన ఇంకా ఏం చూడలేదు పండు ముసిన కానీ ప్రభు గురించి చెప్తున్నాడు ఆయన ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ మనకు ఆ ఉద్దేశం అర్థమైతే చాలన్నమాట ఎందుకంటే ఆయన ప్రజలకు పాపక్షమాపణ కలుగుతుంది దాన్ని బట్టి వారికి రక్షణ అంటే ఏంటో నీ తెలిసిపోతుంది అని డెబ్బై వచనంలో అంటుంటాడు డెబ్బై వచనంలో డెబ్బై వచనంలో మన దేవుని మహావాస్యలని బట్టి జరుగుతుంది దానివల్ల పలోకం ఉదయ కాంతి పలోకం నుంచి ఉదయ కాంతి కూడా మనలను సందర్శిస్తుంది చీకటి చావు నీడలో కూర్చుని ఉన్న వారి మీద ఈ కాంతి ప్రకాశిస్తుంది చీకటి చావులో ఈ లోకరీతిగా మనము శారీరక రీతిగా బ్రతికే ఉన్నాం కానీ ఆత్మీయ రీతిగా ఎంతో మంది ఇంకా చచ్చిపోయి ఉన్నారు ఇలాంటి వారికి జీవం కలగటానికి వచ్చిండు ఆయన జీవంని వెలుగుగా ఇవ్వడానికి వచ్చిన దేవుడిగా ఇతరుల మనుషుల కంటే భయంకరమైన శత్రుల నుంచి తప్పించడానికి అందరి నుంచి యేసు ప్రభుతన ప్రజలను రక్షించడానికి వచ్చిండు పాప విముక్తి కలిగించడానికి వచ్చిండు ఇష్టపూర్వకంగా ప్రేమ పూర్వకంగా ఆయనను సేవ పవిత్ర ప్రజలో ఆయనకు కావాలి ఆ డెబ్బై నాలుగు డెబ్బై అర్థం అది పవిత్రమైన జనాలు ఆయనకు కావాలి అంతే తప్ప వేషధారణగా పండగలను చేసుకునే పండుగ క్రైస్తవులు కాదు ఆ పండుగ నువ్వు దేవునికి ఇష్టడవే ఎందుకంటే ఆ పండుగలు ఆచారబద్ధమైనవి మతపరమైనవి ఆయన జన్మించిండు అంటే ఓకే నో ప్రాబ్లం ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ గాడ్స్ గ్రేస్ అనమాట భూమిని కనికరించబోతూ తన కుమారుణ్ణి అంటే ప్రభువే తన ఆత్మని కుమారునిగా పంపిస్తున్నాడు ఆయన ఈ రోజు కూడా మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు అట్లా అని చెప్పి మనకు తన పరిశుద్ధాత్మను మన కొరకు పంపించిండు ఆదరణకర్తని కాబట్టి ఆయన కనికరమును ఆయన ప్రేమను ఆయన గుణగణాలను మనము స్థుతించాల ప్రభా నీకు ఆరాధన ఆరాధన ఆరాధన అంటే ఏం ఆరాధన నువ్వు మాట్లాడే పదంలో ఆరాధన అంటే ఎక్కడున్న ఆరాధన అనే గుణగణాలను ప్రశ్నిస్తూ ఆదరి ఆరాధించాలి ప్రభా గొప్ప దేవుడవు నీకు స్థుతులు నువ్వు రక్షకుడవు నీకు స్థుతులు అంతే తప్ప నీకే ఆరాధన నీకే స్థుతి నీకి ఆరాధన అంటే ఏంటి ఆరాధన దానిలో అర్థం లేదనమాట మనస్ఫూర్తిగా ప్రభువుని గుణగణాలని చెప్పుకుంటూ అని స్తుంచడమే ఆరాధన అంతే తప్ప ఆరాధన ఆరాధన అంటే కాదు ఒకటి ఆ పదం పలకడంలో ఏం లేదు ఆయన గుణగణాలని స్థుతిస్తాల ప్రస్తుతించాల నువ్వు ఆశ్చర్యకారుణి చేయవాడవు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయగల దేవుడు మాట చేత భూమిని సృష్టించిన మాట చేత సృష్టి నిర్మాణంలో నీ యొక్క శక్తి కనబడుతుంది మహా గొప్ప శక్తిని మేము చూడగలము ఆ యొక్క సృష్టి కార్యంలన్నిట్లో కూడా ఎంతో గంభీరమైనవి నీకు స్థుతులు నీకే ఆరాధన నువ్వు మాకు విడుదలనిచ్చినవు నీకు ఆరాధన మాకు రక్షణనిచ్చినవు నీకు ఆరాధన అది మన క్యారల్ సింగింగ్ ఆరాధించదం ఆయన గుణగణాలని ప్రస్తుతిస్తూ ఆరాధించాలి ఒట్టిగా నీకు ఆరాధన ఆరాధన అంటే అది పాటనే కానీ క్యారల్ సింగింగే కానీ నిజమైన ఆరాధన కాదు కాబట్టి ఆ మాట వరుసకు కాకుండా నిజంగా మనస్ఫూర్తిగా ఆయనని పరలోకం నుంచి దిగి నా దేవుడవు నా రక్షకుడవు అని నీకు ఆరాధిస్తున్నా దేవుని ఆత్మ ప్రేరణ వల్ల జక్కరియా క్రీస్తు జీవితము పరిచర్యల మూలంగా కలిగే రెండు గొప్ప ఫలితాలని తెలియజేస్తున్నాయి నేను దేవుడి ఆత్మ అది మనకు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము డెబ్బై డెబ్బై తొమ్మిది ఎనభై వచ్చిన దాదాపుగా డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిదిలోని దేవుని ఆత్మ ప్రేరణ వలన జక్కర్య క్రీస్తు జీవితము పరిచర్యల మూలంగా కలిగే రెండు ఫలితాలని తెలియజేస్తున్నాడు ప్రభు జీవితం ప్రభువు యొక్క పరిచర్య మూలంగా కలిగే గొప్ప అనుభవం ఇదే మన క్రిస్మస్ సందేశం ఉండాలి మనం ఎవరికైనా సాక్ష్యం చెప్పేటప్పుడు రెండు రెండు అనుభవాలని చెప్పాలంట ఏంటది ఒకటి ఆధ్యాత్మిక వెలుగు రెండవది శాంతి ఆధ్యాత్మిక వెలుగు ను చీకట్లో ఉన్నావు నీకు వెలుగు కావాలి నువ్వు అశాంతితో ఉన్నావు లోక సమస్యలతో నిండిపోయి ఉన్నావు కొట్టుమిట్టాడుతున్నావు రోగాలని దరిద్రమని ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో కొట్టుమిట్టాడుతున్నావు ఈ లోక సమస్యలతోటి నీకు శాంతి కావాలి నీకు మనసు చెల్లా అశాంతిలో ఉన్నావు నీకు శాంతి కలగాలి చీకటిలో ఉన్నావు బంధించబడ్డావు దాస్యంలో ఉన్నావు శాతానికి పూర్తిగా లొంగిపోయి ఉన్నావు నీకు వెలుగు కలగాలి ఇదే జక్కర్యా యొక్క ప్రవచనం రెండు ప్రవచనాలు రెండు యొక్క విశేషాలను గురించి దేవుని ఉద్దేశం తెలియజేస్తున్నాడు ఇదే నీకు కలుగున్నది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు యోహాను ఒంటరిగా ఉన్నాడు ఆయన అప్పుడు ఏం సేవ చేయలే ప్రభువు మార్గంను సరళం చేయుటకు ఒక దూత ఏలియా మనస్సు కలిగిన దూత రాబోతుందని చెప్పిండే కానీ అక్కడ యోహాన్ పరిచర్య లేదు మనకు అక్కడ ఏం గమనిస్తున్నాం ఆ వచనంలో అంటే చక్కర్యాన్ని చెప్తున్నాడు ఇవన్నీ ప్రభువు మార్గం సరాళం చేయటకు యోహాన్ వస్తే యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ఈయన ఈ ప్రవచనం చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు తీరికగా జ్ఞాపకం చేసుకోనండి ఆయన యొక్క గొప్ప కార్యాలని గురించి జక్కరియా యొక్క మనస్తత్వం గురించి అదేవిధంగా ఎలిజబెత్ మరియమ్మ సంభాషణ గురించి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనకు ఆ యొక్క అర్థం తెలుస్తుంది మన మీనింగ్ క్రిస్మస్ అంటాం మీనింగ్ క్రిస్మస్ అంటే అర్థవంతమైన పండుగలు మనం పండుగలు చేయకపోయినా మనం ప్రకటించడం ద్వారా అదొక పండుగే క్రిస్మస్ పండుగేదాన్ని ఒకరికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము లోకమంతటి కోసం మనము ప్రార్థిస్తున్నామంటే అది ఒక గొప్ప కార్యమే కదా దేవుడు వాళ్ళకి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు ప్రార్థన చేయండి ఎందుకంటే మనం అక్కడ ఏం చూస్తున్నాము దేవుడు కార్యములు గొప్పవి ఆశ్చర్యకారులు చేయవాడు ఆయన ఆశ్చర్యకార్యములు చేయివాడు ఇవన్నిటిని ఆలోచిస్తున్నప్పుడు లాస్ట్ ఒక మాట చెప్తానా యుహాను అంటే అర్థము కృపగలవాడు కృపగలవాడు ఇన క్వాలిటీస్ ఇది ఏసుప్రభు చెప్పిన మాట ఏసుప్రభువు యోహాన గురించి చెప్పిన మాట ఎప్పుడు వాళ్ళు పెద్దగైనా అతడు పరిశుద్ధుడు ద్రాక్షరసం తాగడు నాజీరుగా చేయబడిన పుట్టుక నుండి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ప్రత్యేక పని కోసం పంపబడినవాడు ఇది మత్తే సువార్త పదకొండవ అధ్యాయము ఏడవ వచనంలో చెప్తున్నాడు ఏసుప్రభువే స్వయంగా తన నోటితో వ్యూహాను గురించి ప్రకటించింది అనమాట దేవుని యొక్క ప్రత్యేక పని కోసం నియమింపబడినవాడు పంపబడినవాడు అందుకే యేసు ప్రభువు యొక్క జనన మనన పూర్ణార్థాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వ్యూహాను గురించి కూడా మాట్లాడతాం ఎందుకంటే అతడు కూడా ఒక ఉద్దేశంతో వచ్చింది ప్రపంచానికి ముసలిం తల్లిదండ్రులకు కుమారుడిగా వచ్చినా కూడా పాలు విడిచిన వెంటనే పాలు తేనెలు అడవులో పెంచబడ్డాడు ఆయన ఒక ముప్పై ఏళ్ళు పెంచబడ్డాడేమో అక్కడే ఆయన దేవదూతలతో దేవుడితో మాట్లాడిన వాడని అర్థం ఏలియా మనస్సు కలిగిన వాడు కనుక కాబట్టి మనమేం గమనిస్తున్నామంటే దేవుని యొక్క కార్యంలో ఆశ్చర్య కార్యంలో ఎవరినైనా వాడుకుంటాడు అందుకే పరిశుద్ధతగా ఉండాలి అల్టిమేట్లీ మనం చేయాల్సింది ఒకటే మాట పరిశుద్ధంగా ఉండాలి దేవుడి రక్షణ కార్యం చేత ముందుకు సాగాలి ఆయన ప్రతి ప్రవచనము అవునన్నట్టుగానే నిజమని నమ్ముతున్నాం కాబట్టి ఆ యొక్క ధైర్యముతో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎన్ని శోధనలు తప్పించేవాడు ఆయనే ఎన్ని శోధనలు మనల్ని కాపాడేవాడు ఆయనే దయా అని మరి అన్న దేవుడు మనల్ని కూడా అంటాడు నువ్వు దయకు ప్రాప్తం నువ్వు దయకు ప్రాప్తం ఉండాలి దేవుడి దయ మన మీద ఉండాలి కారణం చేయవాడు ఆయనే కాబట్టి మనం మనుషులము నిమిత్త లోబడిపోతుంటాం శత్రుల తొందరగా మమ్మీ ఓవర్టేక్ చేయబోతుంటారు కానీ కాపాడవాడు ఆయన్ని దేవుడి చిన్న వాక్యం దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మహాఘనుడవు నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని ప్రభా వేవేల దూతల చేత పోగడబడుతున్నావు నా తండ్రి నీ రాకడ ప్రవచనలు అన్ని నెరవేరుతున్నాయి ప్రభా నీకు జనన విషయంలో ఎన్ని ప్రవచనాలు నెరవేరినాయో ఇప్పుడు రాబో దిన కూడా నీ యొక్క ప్రవచనం నెరవేరబోతున్నాయి అన్ని నెరవేరబోతున్నాయి రాకడ సమయం దగ్గరైంది ప్రభ ఇంకా క్రిస్మస్ బాలయేసును కాకుండా రాబో రారాజుగా నేను మేము పరిశుద్ధుడుగా తండ్రి స్తుంచటానికి గుర్తించటానికి ప్రభ మెలుకుతో ఉండి ప్రార్థించడానికి మాకు నేర్పించమని వాక్య ధ్యానంలో మాకున్నటువంటి ఆలోచనలన్నింటినీ సరిచేసిన దేవుడవు ప్రతి హృదయాన్ని మాట్లాడండి హెచ్చరించండి దర్శించండి ఈ రాత్రి మంది ప్రభ ఇచ్చిన సమయం కొరకు నీకే వందనాలు చెల్లిస్తూ వాక్యంని ఫలింపచ్చి మనం ఏసే శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి amen amen sister thank you sister praise మన ప్రభువైన యేసుక్రీస్తుక కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికిని లోకములోని సకల పరిస్థితులకు సదాకాలం తోడేని నడిపించును గాక amen praiseలక అందరికి praise praise sir brother sister, brother. Brother. sister. Amen. praise la sir brothers sister praise praise